అది మళ్ళీ ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది మైండ్ అది కూడా మనస్సు కల్పించుకున్న స్థితే మీకు తెలిసిన ఎక్స్ వైఫ్కి ఫోన్ చేసి ఈవినింగ్ సినిమాకి వెళ్ళడా వస్తావు అనిపిస్తుంది న్యూయార్క్లో ఇప్పుడు వ్యక్తి ఇంకా కొత్త ఇంకో పెళ్లి కాలేదు డివోర్స్ అయితే అయిపోయింది ఇంకో పెళ్లి కాలేదు అమ్మాయితో కలిసి సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది ఇంకా అమ్మాయి వేరే ఎక్కడికి చూస్తుంది అమ్మాయి ఫోన్ చేస్తాడు ఆవిడకి హలో హో అది అని అడుగుతాడు ఆ ఓకే అంతమే వీడు వీడు ఎగ్జామ్స్ బెండ్ సో డిడ్ యు గెట్ मैरिड अगेन అని అడుగుతాడు ఎందుకంటే ఇంకో పెళ్లి అయితే మళ్ళీ బావుండు సినిమా గ్రమ్మన తెలుస్తే అంటే నో నాట్ ఐవర్ కొంచెం చికాగ్గడితున్నా ఐ యామ్ ఫెడ్ అప్ విత్ మ్యారేజ్ వి విడి విడి పెళ్లికి స్ట్రైక్ అవుట్ కాలేదు కదా ఐ యామ్ ఫెడ్ అప్ విత్ మ్యారేజ్ ఐ హావ్ నాట్ ఎంటెర్డ్ ఇంటూ మ్యారేజ్ अगेन అని కొంచెం al kon champa panga chestunnaru vidu yes yes i understand so now you are free you are single so how is health uh, yeah okay how is finances they are okay too can we meet uh, over dinner anadu deeniki new york lo deeniki pere etunte dating the ex wife an peru vidi ex wife nu malli dating chestunnadu ipudu ex wife nu date chestunnadu what is that what is that another state of mind ee rakanga manasu tane srushtistho untundi tane nirakaristho untundi but ee manasu yokka moolalo unde atma cheyindate nemo adi srushtimpabade idi kaadu adi nashinchidi padi ashuddhamaina sachidaatma adi srushti ee priyamalu dohamalu ivanni srushtimpabartho untai teraskarinpabartho untai ఆ మనస్సు ప్రవృత్త నివృత్తస్య అప్రవృత్తస్య ప్రవృత్తస్య నివృత్తస్య ఈ రకంగా కానీ ఆత్మస్వరూపం ఏదైతే కలదో ఇది ఎప్పుడు స్థిరంగా నిశ్చలంగా అలాగే ఉంటుంది అసట్ ఆ సచిదాత్మను పట్టుకోవాలి ఆ సచిదాత్మపై మనస్సు యొక్క ప్రభావమేమీ ఉండదు తర్వాత మనస్సు సృష్టించుకుని నిరాకరించుకున్న సందర్భంలో షీఈస్ మై ఎక్స్ వైఫ్ అంటే ఏమిటి ఆమె వైఫ్ అనేటువంటి ఆ మానసిక స్థితి గత కాలంలో ఉన్నది అది గతం అయిపోయింది అది వర్తమానము కాదు సూచిలు కాదు సో ఈ విధంగా మనస్సు యొక్క స్థితులలో గత కాలము వర్తమానము భవిష్యత్తు అనే విభాగాలు ఉంటాయి మనస్సు యొక్క ప్రవాహము అలా మొక్కలై గత వర్తమాన భవిష్యత్తు అనే మొక్కలుగా సాగిపోతూ ఉంటుంది కానీ ఆత్మస్వరూపంలో గతము కానీ వర్తమానము కానీ భవిష్యత్తు కానీ లేనే లేవు ఆత్మ అయితే వర్తమాన కాలమని కూడా అనుకోలేదు ఆత్మస్వరూపము కానీ ఎందు కాలమనేదే లేదు కాలమనేది మనస్సులోనే ఉంటుంది ఆత్మస్వరూపము కాలం అనక అతీతమైనది కాబట్టి ఎప్పుడైతే వీడు నివృత్తస్య అప్రవృత్తస్య ఇంకా ద్వైత విషయంలో మళ్ళీ ప్రవేశించకుండగా అలా నిశ్చలంగా ఉండిపోతాడో అప్పుడు వాడు గానే ఉంటాడు విషయాంతరే చ అప్రవృత్త సో విషయాంతరే అంటే మరి ఒక విషయమునందు ప్రవృత్తి లేకుండా వీడు ఉంటాడు విషయాంతరే అంటే ద్వైతము నందు మళ్ళీ ప్రవేశించకుండా ఉంటాడు ఎందువల్ల అంటే అభావదర్శనైన ద్వైతము లేదు కల్పితము అభావదర్శనమేనంటే ద్వైత అభావ నిశ్చయేన ద్వైతము కల్పితము అనే నిశ్చయం చేత ఇంకా మళ్ళీ ఆ ద్వైతంలో ప్రవేశించకుండా ఆ హేతుఫలముల జంజాటంలో ప్రవేశించకుండా అలా ఉండిపోతుంది చిత్తము ఇదంతా కూడా చిత్తమే ఆల్ దిస్ ఈజ్ అబౌట్ చిత్తం అలా నిలిచి ఉంటుంది అంటే అర్థం ఏంటో తెలుసునండి చిత్తము వేతిని వేతినో కల్పిస్తూ తాను కల్పించిన వాటిని తానే కూలగొట్టుకుంటుంది కూలగొట్టుకుని మళ్ళీ గుణపాఠం నేర్చుకోకుండగా కొత్త వాటిని కల్పిస్తూ కాబట్టి ఆ ప్రవాహంలో చిత్తం వెళ్తూ గతాన్ని నిరాకరిస్తుంది వర్తమానంలో ఉంటుంది మళ్ళీ వర్తమానంలో కొత్త కొత్త వాటిని సృష్టిస్తుంది ముందుకు వెళ్తూ ఉంటుంది పాత వాటిని విడిచిపెడుతూ ఉంటుంది కొత్త వాటిని పట్టుకుంటూ ఉంటుంది ఆ రకంగా చిత్తము అలా ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి నివృత్తస్య అప్రవృత్తస్య అంటే ఒక విషయము నుండి నివృత్తమైన చిత్తము మళ్ళీ ఇంకో విషయంలోకి ప్రవర్తించకుండగా మీరు దాన్ని ఫుల్ పెట్టాలి దాని పేరే వైరాగ్యం అది అంత కష్టం కూడా ఏమీ కాదు ఏం చేయాల్సి ఉంటుందంటే చిత్త ప్రవాహంతో తాదాత్మ్యాన్ని చెంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండగా చిత్తమును సాక్షిరూపంగా దర్శించడం అభ్యాసం చేయాలి చిత్తాన్ని అలా దర్శిస్తూ ఉండాలి చిత్తమును కోరిక పుట్టిందనుకోండి దాన్ని వాచ్ చేయాలి వాచ్ఫుల్నెస్ అలా వాచ్ చేస్తూ ఉండాలి ఓ జన్మాస్తరు అర్ధరా రాత్రి పదింటికి నదీ తీరానికి వెళ్తున్నాడు రాత్రి పదింటికి నదీ తీరానికి వెళ్ళి పదింటికో తొమ్మిదింటికో తొమ్మిదింటికి వెళ్ళాడు అనుకోండి పది గంటల దాకా నదీ తీరాన ఉండి మళ్ళీ తన కుటీరానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే దారిలో ఒక బంగాళా ఉంది ఆ బంగ్లాకు గేటు ఆ గేటు దగ్గర ఒక గోర్ఖా ఉన్నారు ఈ గోర్ఖా దండం పెట్టాడు రోజు ఈ నెల ఉంటాడు వస్తూ ఉంటాడు దండం పెట్టి అయ్యా తమరు మహాత్ముల్లో కనపడుతున్నారు తమరు ఏం చేస్తారు అని అడిగాడు అంటే ఆయన అడిగారు సరే నేను ఏం చేస్తానో చెప్తాను నువ్వేం చేస్తావు అని అడిగా అంటే అతను అన్నాడు నేను వాచ్మెన్ ఉండండి అంటే ఏం చేస్తావు వాచ్మెన్ కదా మరి అంటే ఏం చేస్తాం మన కుమార్తె ఒకసారి అడగాలి అడిగితే అతను కొంత వివేకాన్ని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఏమయా నువ్వెవరు అని అడగాలి అంటే నేను వాచ్మెన్ అంటే ఏమిటి అంటే ఏం చేస్తాం వాచ్మెన్ అంటే ఏం చేస్తాం ఈ ప్రశ్న ఎవడు వేసుకోడు నేను వాచ్మెన్ తప్ప వాచ్మెన్ అంటే ఏం చేస్తాడు వాచ్ చేస్తాడండి అంటే అప్పుడు చెప్పాడు ఈ గేట్ని ఈ బంగాళాని గేట్ గేట్ని నేను వాచ్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు వాచ్మెన్ ఇప్పుడు నేను చెప్తున్నా విను నేను ఆ నదిని వాచ్ చేస్తూ ఉంటాను అని జన్మాస్టర్ కాబట్టి వాచ్మన్ చేసి పనేమిటి ఒకదాన్ని వాచ్ చేస్తూ ఉంటాడు జన్మాస్త ఏం చేస్తాడు ఆయన అలా వాచ్ చేస్తూ ఉంటాడు సో బీది వాచ్మెన్ మనస్సును అలా వాచ్ చేస్తూ ఉండాలి చాలు మీరు మనస్సుని వాచ్ చేస్తే చాలు ఇంకేమి చేయక్కర్లా ఇంకా మీరు ప్రాణాయామాలు తలకిందులుగా శీర్షాసనాలు ఇవేవైన కల్లా శరీర ఆరోగ్యం కోసం అవన్నీ అవసరమే నేను కాదంటలేదు మనస్సుని ప్రశాంతంగా చేయటం కోసం ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు కేవలము ఆ వాచ్మెన్ దృష్టాంతం గుర్తుపెట్టుకోండి ఆ జన్మాస్తం ఏమన్నాడంటే నువ్వు చేసి పనే నేను చేస్తాను అని అన్నాడు అంటే అయ్యా బాబాయ్య నేను వాచ్మెన్ నుండి ఉడికే గేటు వాచ్ చేస్తూ అంటే నేను అదే చేస్తాను అది ఇటు వచ్చి గేట్ వాచ్ చేయండి నేను నేను నదిని వాచ్ చేస్తాను అదొక మౌలికమైన భేదం ఇంకొకటి ఏమిటంటే గేట్ వాచ్ చేసి ఇది డబ్బుల కోసం వాచ్ చేస్తాడు ఈయన దేనికోసం ఏ ప్రయోజనము లేకుండా ఏ ఫలాన్ని అపేక్షించకుండా నదిని వాచ్ చేస్తారు ఆల్రెడీ మీరు ఏ ఫలాన్ని అపేక్షించకుండా వాచ్ చేశారంటే మీరు ఆల్రెడీ బ్రహ్మా బ్రహ్మానుభూతిలోకి వెళ్ళిపోయినట్ ఇట్ ఈస్ దట్ సింపుల్ కాబట్టి అలా మనస్సుని వాచ్ చేస్తూ ఉండాలి వాచ్ చేస్తే ఏమిటవుతుంది మనస్సు నిశ్చలమవుతుంది నివృత్తస్య అప్రవృత్తస్య మనస్సు నిశ్చలమైతే మీరు మనస్సుకు అతీతమైన ఆత్మతత్వంలో ప్రవేశించేస్తారు ఎందుకంటే నిశ్చలమైన మనస్సే ఆత్మచైతమే నిశ్చలాహి తదా స్థితి ఒక మాట చెప్తా మీకు ప్రాక్టికల్ హింట్ మనస్సు ఆల్ ది టైం ప్రీ ఆక్యుపైడ్గా ఉండకూడదు అంటే మనస్సులో ఎప్పుడూ ఏవో ఆలోచనలు చందర వందరగా అలా చెలరేగిపోతూ ఉండడము చాలా తప్పు అది తప్పంటే మీరు పుణ్యపాపాలు తప్పు అంటలేదనే మీకు మీరే హాని చేసుకున్నట్టు అవుతుంది మనస్సు ఎప్పుడు బిజీగా అర్చపెట్టుకోవడం చాలా తప్పు మీరేం చేయాల్సి ఉంటుందంటే మనస్సుని శాంతంగా అర్చపెట్టుకోవాలి అంటే మనస్సుని వాచ్ చేస్తే ఆ వాచ్మెన్ దృష్టాంతం గుర్తుపెట్టుకుని వాచ్ చేస్తే మనస్సు శాంతంగా ఉంటుంది అప్పుడు మనస్సు శాంతంగా ఉన్నప్పుడు మీరు సద్రూపులుగా ఉంటారు ఆ సత్ బియింగ్ ఆ ఉనికి ఎందు ప్రతిష్ఠితులై ఉంటారు అండ్ ఎప్పుడైతే మీరు ఆ సద్రూపులుగా ఉంటారో మీ మనస్సు శుద్ధమైపోతుంది తర్వాత అద్వైతము అంటే ద బియింగ్ ఈజ్ వన్ తత్వమునందు స్వరూపంలో భేదం అనేది లేదు అనేటువంటి ఆ పరమార్థము మీకు అనుభవానికి వస్తుంది దీనికి భిన్నంగా కాన్స్టెంట్ థింకింగ్ అంటే ఎప్పుడూ ఏదో ఆలోచన చేస్తూనే ఉండడం అది అది మనస్సుకి చాలా క్లేశాన్ని కలిగిస్తుంది మనస్సు నిండా కాలుష్యం పెరిగిపోతుంది ఆ పొరపాటు చేయకపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా నివృత్తస్య అప్రవృత్తస్య అనేటువంటి స్థితిలో నిలిచి ఉండాలి దానికి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే అభావదర్శనైన ద్వైతము అసత్యము అనే స్పష్టమైనటువంటి కల్పన కలిగి ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే ఏ ఎండ కాకూడదు గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉంటారు ఏదో అక్కడ హరికథ అవుతుందంటే దానికి పోతారు ఇక్కడ ఈయన ఏదో వేదానం చెప్తారంటే దీనికి కొత్త అక్కడ ఏదో ఆయన ఏదో పురాణం చెప్తారంటే దానికి కొత్త అలాగా పది చోట్లకి పది రకాలుగా బరువులు తీస్తే మీరు అల్టిమేట్గా యూ గెట్ నథింగ్ అవుట్ అయి మీరు ఫోకస్డ్గా ఉండాలి ఆత్మతత్వమునందే ప్రతిష్ఠితులే ఉండాలి అంటే ఈ క్లాస్కి రావాలన్న అభిప్రాయం కాదు వేదాంతమునందు ప్రతిష్ఠితులే ఉండాలి దాని నుంచి అలా పక్కకి ధరక్కోడి అంటే నివృత్తస్య అప్రవృత్తస్య అన్నదానికి చెప్తున్నాను ఓ రోజు ఇక్కడ కూర్చొని మీరు వేదాంతం మళ్ళీ ఇంకో రోజు ఏదో ఇంకొక పురాణం ఏదో పురాణం పట్టేరు పట్టుకున్నారనుకోండి దీని నుంచి దానికి దాని నుంచి దీనికి ఏమీ సంబంధమే ఉండదు ఏదో ఇంకో రకం ఛాదస్థం ఉంటూ ఉంటుంది ఇక్కడ అన్ని రకాల ఛాదస్థాలని దులిపేయడము కడిగేయడము ఉంటుంది ఇక్కడ కాబట్టి ఆ ఫోకస్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు చిత్తస్యా నిశ్చలా చలనవర్జిత బ్రహ్మస్వరూప అది చిత్తస్యాన్న చిన్న ఒకట చిత్తుందండి చిత్తులో చలనం ఎక్కువైపోతే చిత్తం చిత్తములో చలనం లేకుంటే అంటే నివృత్తస్య అప్రవృత్తస్య ఆ చిత్తం ఏమిటవుతుంది చిత్ అయిపోతుంది చిత్ అంటే చైతన్యం అదే బ్రహ్మ సో నిశ్చలము అయిన స్థితి చిత్తము యొక్క నిశ్చలమైన స్థితి చలనవర్జిత అదే బ్రహ్మస్వరూపము అంటే దీన్ని కూడా జాగ్రత్తగా మీరు గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు సినిమా తెర ప్రకాశించే తెర ఆ తెర మీద ఎవెవ్వేవో దృశ్యాలు కనపడతాయి ఆ దృశ్యాలు కనపడి తెర లేకుంటే ప్రకాశం లేకుంటే దృశ్యాలు కనపడే ప్రసక్తే లేదు తెర ఉండి ప్రకాశం ఉండబట్టే దృశ్యాలు కనపడుతున్నాయి అయితే ఆ దృశ్యాలకి ఆ ప్రకాశించే తెరకి ఏమండి సంబంధం ఏమైనా సంబంధం ఉందా లేదు ఆ దృశ్యాలు ప్రకాశించే తెరని ప్రభావితం చేస్తాయా చేయం సపోజ్ ఒకనొక దృశ్యంలో వర్షం పడింది అనుకోండి ఆ తెర తడి తడిచిపోతుందా ఒకనొక దృశ్యంలో నిప్పు మంటలు వచ్చాయనుకోండి ఆ తెర మండిపోతుందా ఆ దృశ్య ఆ తెర మీద సుఖం ఉంటే తెరకి సుఖమా తెర మీద దుఃఖం ఉంటే తెరకి దుఃఖమా ఆ తెరకి ఆ తెర మీద కనబడే దృశ్యాలకి ఏ సంబంధము లేదు అదేవిధంగా ఆ దృశ్యములు కల్పితములు వాస్తవంగా ఉన్నవి కానే కావు వాస్తవంగా ఉన్నవైతే సంబంధం ఉంది తీరు అదేవిధంగా మీ మీరు అదే దృష్టాంతం మనస్సులో పెట్టుకో దృష్టాంతం చాలా ముఖ్యం దృష్టాంతాన్ని బట్టి మొత్తం శాస్త్రమంతా నడుస్తుంది శాస్త్రం అనుభవానికి కూడా దృష్టాంత రూపంగానే వస్తుంది ఈవెన్ ఇన్ మెడిటేషన్ దృష్టాంత ఈజ్ టేకెన్ బికాజ్ ఇట్ హ్యాజ్ సచ్ ఎ పవర్ఫుల్ ఎఫెక్ట్స్ ఆ దృష్టాంతం మనస్సులో పెట్టుకుని ఈ చిత్తము ఆత్మ అనే ప్రకాశించే తెర సచ్చిదాత్మ దానియందు ఈ చిత్తము దాని సంకల్పములు అలా ప్రవహిస్తూ ఉంటాయి సంకల్ప వికల్పాలు అవలా వస్తూ పోతూ ఉంటాయి ఏది స్థిరంగా ఉండదు వీటికి ఆత్మ చైతన్యానికి సంబంధమేముందండి ఏమీ లేనేలేదు ఎందుకంటే ఈ చిత్తము యొక్క స్పందన వల్ల అనుభవానికి వచ్చే సుఖ దుఃఖాలు మంచి జన్లు కానీ స్వపరా భేదములు కానీ ఈ ద్వైత ప్రపంచము కానీ ఏది సత్యము కానే కాదు ఇదంతా కూడా దిఖావట్ కనబడీదే తప్ప ఉన్నది కానే కాదు కాబట్టి తర్వాత గతము వర్తమానము భవిష్యత్తు రేం యథార్థమని మీరు అనుకుంటున్నారా ఏమీ లేదు ఆ చిత్తము అలా ఓ సంకల్పం నుంచి మరో దాని నుంచి మరో దానికి అలా ప్రవహిస్తుంటే ఇప్పుడున్న సంకల్పం ఇది గడిచిపోయిన సంకల్పం ముందున్న సంకల్పము ఇంతకుముందు ఉన్నది కాబట్టి పూర్వ సంకల్పానికి ఇప్పుడున్న సంకల్పానికి మధ్యలో గ్యాప్ ఈ గ్యాప్ను బట్టి దానికి గతము అని పేరు దీనికి వర్తమానము అని పేరు అంతకు అక్కడ వాస్తవంగా గతమని కానీ వర్తమానమని కానీ ఏది లేనే లేదు అక్కడ ఉన్నది ఏమిటంటే కాలమును అతీతమైన దేశమును అతీతమైన సర్వవికల్పనారహితమైన శుద్ధ సచ్చిదాత్మ మాత్రమే గలదు అంతకు మించి ఇంకక్కడ ఏమీ లేనేలేదు అదే మీ స్వరూపం ఈ చిత్తము యొక్క చలనము చేత అనుభవానికి వచ్చే దృశ్య జగత్తగలదో అది వాస్తవంగా ఉన్నది కానే కాదు కనుక చిత్తస్య నిశ్చల చలనవర్జిత బ్రహ్మస్వరూపైవ అది పరబ్రహ్మస్వరూపమే తదా స్థితి సో ఆ పరబ్రహ్మస్వరూపంగా మనస్సు ఆ చిత్తము నిలిచి ఉంటుంది యా బ్రహ్మస్వరూపా స్థితి చిత్తస్యా సో చిత్తము యొక్క ఈ బ్రహ్మరూపమైన స్థితి దాన్ని మనం పొందాలి చిత్తస్య బ్రహ్మస్వరూపా స్థితి చూడండి మనం ఈ ప్రపంచంలోకి వస్తాం వచ్చినప్పుడు చిన్నపిల్లలుగా వస్తాం చిన్నపిల్లలు అంటే అర్థం ఏమిటి అమాయకత్వము అనేది ఒక పెద్ద వరము పుట్టినప్పుడు రావణాసురుడు కూడా మాయకుడే ఎంత మాయకుడు పుట్టినప్పుడు రాముడు ఎంత మాయకుడో రావణాసురుడు కూడా అంతే మాయకుడు సో అమాయకత్వము ఇన్ సెన్స్ అనే దాంతో అనే వరాన్ని తెచ్చుకుని ఈ ప్రపంచంలో మనం వస్తాం సరే పెరుగుతూ ఉంటాం అంటే దేహం పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటే బుద్ధిని నిర్మాణం చేసుకుంటాం చిత్తాన్ని నిర్మాణం చేసుకుంటాం ఈ చిత్తాన్ని నిర్మాణం చేసేది కూడా ఎలాగంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ ఆ చిత్తంలో పెట్టుకుంటాం ఇప్పుడు మీరు గమనించారా ఈ వేస్ట్ బ్యాస్కెట్ అని ఉంటుంది ఒక బుట్ట ఉంటుంది ఆ బుట్టలో ప్లాస్టిక్ సంచి ఒకటి వేస్తాం ఆ ప్లాస్టిక్ సంచి వేసి ఆ వంశాలన్నీ చక్కగా ఫిక్స్ చేసి పెట్టినప్పుడు దాంట్లో ఏముంటాయి ఆ ప్లాస్టిక్ సంచిలో ఏమీ ఉండదు ఖాళీగా ఉంటుంది ఏమండీ ఆ తర్వాత ఏం చేస్తాం ప్రతి చెత్త దాంట్లో వేయడం ప్రారంభిస్తాం మొన్నటి పొద్దున్న ఆ ప్లాస్టిక్ సంచి ఎలా ఉంటుంది నిండిపోయి ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది దాని నుంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది ఏగలోని ముసుగుతూ ఉంటాయి అప్పుడు దాన్ని జాగ్రత్తగా మూతి గట్టిగా కట్టేస్తాం ఇదే చిత్తంగా ఉంటుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమాయకంగా ఉంటాం చిత్తం ఖాళీగా ఉంటుంది అంటే అంచేతనే చిన్నపిల్లలు దేవుడితో సమానం ఎందుకంటే చిత్తం ఖాళీగా ఉంటుందని ఉండదు దాంట్లో క్రమంగా ఇంట్లో వాళ్ళు తమకు ఉన్నటువంటి తప్పుడు భావజాలమంతా వీడి చిత్రంలో వేస్తూ ఉంటారు నువ్వు ఈ కులము అని వేస్తా నువ్వు ఇప్పుడు కుట్టేవు అని వేస్తావు నీకు ఈ మా ఈ మామిడి పండ్లు నువ్వు ఇంకెవరికి పెట్టకుండా నువ్వు ఒక్కడివే తినేయాలి అని దాంట్లో వేస్తా వాళ్ళు వేరు మనం వేరు దాంట్లో వేస్తారు ఈ రకంగా సో నువ్వు ఫలానా రోజును పుట్టావు చిన్నపిల్లాడు ఎప్పుడైనా చెప్తాడా నేను పుట్టాను అని చెప్పడం వాడిని వాడు భుధం మీద నిద్రపోతూ ఉంటాడు స్వామీజీ మా అబ్బాయి పుట్టినరోజు అంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటాడు భూమి వీళ్ళు అలంకారాలు చేసుకుని హడావిడి వీళ్ళు చేసేస్తారు తప్ప వాళ్ళు నిద్రపోతూ ఉంటాడు వాడికి తెలుసా నేను పుట్టానని తెలియదు వీళ్ళు వేస్తారు ఆ చిత్రంలో ఈ రకం వీళ్ళు వేసింది వాడు దాన్ని మోసుకుంటూ ఈ కాలుష్యాన్ని అంతా నేను వాడు ఒక జీవితకాలం బతుకుంటాడు సో ఆ విధంగా చిత్తం నిండా ఈ కాలుష్యాన్ని అజ్ఞానాన్ని తప్పుడు భావజాలాన్ని ఈ కుటుంబ సభ్యులు వేస్తారు సమాజం కూడా వేస్తుంది ఆ తర్వాత పదేళ్ళు పదకొండేళ్ళ నుంచి వీడు దాన్ని నింపుకోవడం వీడు ప్రారంభిస్తాడు ఆఖరికి ఏమవుతాడంటే వీడు పైకి పెద్దవాడు మధ్య వయస్సులు వచ్చేప్పటికీ ఆ చిత్తం కూడా బాగా పూర్తిగా నిండిపోయి వాసనస్తో బయటపారాయాల్సినటువంటి వేస్ట్ బ్యాస్కెట్ బ్యాగ్ ఎలా ఉంటుందో ఆ రకంగా తయారవుతుంది దీన్ని ఎవడో ఆపలేడు ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్ తర్వాత చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఒక ఇన్నర్ సైలెన్స్ లోపల ఒక నిశ్శబ్దంతో ఉంటారు వాళ్ళ హృదయంలో చలనమే ఉండదు నిశ్శబ్దంగా ఉంటారు కానీ క్రమంగా పెరిగి కొలది ఆ సైలెన్స్ పోయి దాని స్థానంలో వర్డ్స్ పదములు వాక్యములు వాటికి తోడుగా భావజాలము కలిసి ఉంటాయి నామరూపాలు నామము రూపము ఇవన్నీ నిండుతాయి ఒక వయస్సు వచ్చేప్పటికీ వీడు అగో ఆ వేస్ట్ బ్యాస్కెట్ లాగా తయారవుతాడు ఓకే ఇది తప్పదు దిస్ ఈజ్ ఓకే బట్ ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆధ్యాత్మిక సాధన అనగానేమి అంటే అలాగ భావజాలంతో కాలుష్యంతో నిండిపోయిన చిత్రాన్ని మళ్ళీ దాన్ని ఆ చిన్నప్పుడు ఎలా అయితే ఖాళీగా ఉన్నదో నిశ్చలంగా ఉన్నదో ఆ స్థితికి తీసుకువెళ్ళాలి దాని పేరే ఆధ్యాత్మిక సాధన కానీ జనం ఏం చేస్తారు ఆధ్యాత్మిక సాధన అంటే ఎవ్వేవో పిచ్చి పిచ్చి కల్పనలన్నీ చేసుకుని సందర్భంలోని విశ్వాసాలన్నీ పెట్టుకుని ఎవ్వేవో భావజాలాన్ని కొత్త కొత్త భావజాలాన్ని సృష్టిస్తూ ఆ కాలుష్యాల్లో కొత్త కొత్త కాలుష్యాన్ని యాడ్ చేసుకుంటూ పోతారు తప్ప దాన్ని నిశ్చలంగా చేసేసి దాంతో ప్రవేశపెట్టిన భావాలన్నింటినీ తీసిపారుస్తే అదే బ్రహ్మరూపమైపోతుంది అనే సత్యాన్నే గుర్తించలేకపోతారు కాబట్టే మనం ఏం చేయాలంటే ఆ చిన్న పిల్లవాడి చిత్తము నా చిత్తము ఆ స్థితికి చేరుకోవాలి ఆ చిన్న వయస్సులో ఉన్నటువంటి సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ అంత అంతర్నిహితమైన నిశ్శబ్దం ఏదైతే మళ్ళీ ఆ నిశ్శబ్దంలోకి నేను వెళ్ళిపోవాలి కాబట్టి ఎన్లైటన్మెంట్ అంటే అర్థమేమిటి ఇట్స్ ఎ బ్యాక్వర్డ్ జర్నీ దట్ ఈజ్ వాట్ ఎన్లైటన్మెంట్ ఈజ్ చిన్నపిల్లవాడు కాబట్టి ముప్పై ఏళ్ళు వచ్చిదాకా ఏ భావజాలాన్ని పెంచుకుంటూ వచ్చాడో మళ్ళీ ఆ చిన్నపిల్లవాడి స్థితికి వెళ్ళిపోవుతా నివృత్తస్య అప్రవృత్తస్య దట్ ఈజ్ ఎనలైట్ అది చాలా సింపుల్ అని మీకు అనిపించచ్చు అంత సింపుల్ కాదు అది మీరు ఆ స్థితికి చేరుకోగలిగితే చిన్నపిల్లవాడి స్థితికి చేరుకోగలిగితే మీరు బుద్ధులేకపోతారు అక్కడ ఉన్న బుద్ధానాం అనే పదం మీరే బుద్ధులు ఎన్లైటెండ్ అయిపోతారు సో మొత్తం సాధనంతా కూడా ఆ స్థితికి చేరుకుంటాయే ఎప్పుడైతే మీరు ఆ స్థితికి చేరుకుంటారో ఆ ఇన్నర్ సైలెన్స్ అనే స్థితికి చేరుకుంటారో అప్పుడు మీరు శాంతంగా నిశ్చలంగా ఉంటారు బాహ్య ప్రపంచంలో ఏదైనా ఒకటి ఈ విధంగా అవ్వచ్చు లేదా మరో విధంగా అవ్వచ్చు ఒకటి రావచ్చు లేదా పోవచ్చు సో ఎవ్వేవో ఘటనలు రా జరుగుతూ ఉంటాయి వాటికి ఏ సమాజంలో ఎవ్వేవో పేర్లు పెడుతూ ఉంటారు ఒకదానికి జన్మని పేరు పెడతారు ఇంకోదానికి మృత్యు పేరు పెడతారు వాస్తవంలో జన్మ ఎందు మృత్యు జన్మ ఉంటుంది ఒకటి సుఖం అంటారు ఇంకోటి దుఃఖం అంటారు వాస్తవంలో సుఖంలో దుఃఖం ఉంటుంది దుఃఖంలో సుఖం ఉంటుంది కాబట్టి ఈ జగత్తులో ఘటిల్లే ఘటనలు ఎందు సారము లేదు వాటికి పెట్టేటువంటి లేబుల్స్లో సత్యం లేదు ఇదంతా కూడా ఒక పెద్ద మిథ్య అని మీరు తెలుస్తూ ఉంటుంది తెలుసుకుని ఒక చిరునవ్వుతో ఆ జగత్తునలా సాక్షిరూపంగా మీరు దర్శిస్తూ ఉంటారు దేనితోటి తాదాత్మ్యాన్ని చెందరు పరిచ్ఛిన్నమైనది ఏదైనా సరే నేను కాదు నాది కాదు అది దేశపరిచ్ఛిన్నము ఇల్లు ఈ దేహము దేశపరిచ్ఛిన్నము ఇల్లు దేశ పరిచ్ఛన్నము ఏదైనా సరే నేను కాదు నాది కాదు కాల పరిచ్ఛిన్నమైనది ఏదైనా సరే నేను కాదు నాది కాదు ఓ సుఖం వచ్చింది పోతుంది కాల పరిచ్ఛిన్నము నేను కాదు నాది కాదు ఓ దుఃఖం వచ్చింది పోతుంది కాల నేను కాదు నాను నాది కాదు కాబట్టి ఆత్మసాక్షాత్కారాన్ని మీరు వర్ణించలేరు ఆత్మసాక్షాత్కారానికి ఆపోజిట్ని మాత్రమే మీరు వర్ణించగలుగుతారు ఇప్పుడు చేస్తున్న చర్చంతా కూడా ఏది అజ్ఞానమో మనం వర్ణిస్తున్నాం తప్ప ఏది సత్యమో మనం చెప్పనేటం లేదు సత్యాన్ని మీరు చెప్పనక్కర్లేదు అది మీ స్వరూపంగానే ఉంది ఉంటుంది ఎప్పుడైతే ఈ దేహమునకు నేను చెందిన ఈ కుటుంబమునకు మాత్రమే నేను చెందిన ఈ ప్రాంతానికి ఈ వర్గానికి వర్ణానికి ఈ కులానికి మతానికి ఈ దేశానికి మాత్రమే నేను చెందినవాడను అని ఒక భావానికి ఒక స్థానానికి ఒక కాలానికి నేను ఇప్పుడు పుట్టాను అని ఒక కాలానికి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఆ కట్టివేసుకుంటారో దాని పేరే ఏ విధమైనటువంటి కట్టివేయడము లేకుండా తాదాత్మ్యము లేకుండా నిశ్చలంగా ఆకాశము వలె దేశకాల వస్తు పరిచేదరహితంగా మీరు ఎప్పుడైతే నిలిచి ఉంటారో అది ఏ తర్వాత సైలెన్స్ ఔటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్నర్ ఎందుకంటే ఇక్కడ నిశ్చలాహితా స్థితి ఆ చిత్తము నిశ్చలంగా ఉండాలి అంటే చిత్తము నిశ్చలంగా ఉండాలంటే చిత్తములో చలనం ఉన్నప్పుడు ఆ చలనము వాక్కు రూపంగా ప్రకటన వాక్కుకి సైలెన్స్ మీరిస్తే స్టిల్ చిత్తంలో చలనము చెలరేగుతూ ఉంటుంది ముందు వాక్కుని సైలెంట్గా పెట్టి ఆ తర్వాత చిత్తాన్ని కూడా సైలెంట్గా ఉంచుకునుట ఆ నిశ్చల స్థితి దాని విలువ ఇంత అంతా కాదు అదే పరబ్రహ్మ కాబట్టి ఆ నిశ్చల స్థితి దానికే మూక సత్సంగము అనే ఒక నామధేయము కలదు సో ఆ నిశ్చల స్థితి ఆ సత్తుతోటి విలీనమై ఉట నిశ్చలముగా ఉండుట ఇన్నర్ సైలెన్స్ అదే అదే గొప్ప పురుషార్థము అదే గొప్ప సాధన దానికి మించిన యజ్ఞం కానీ యాగం కానీ పూజ కానీ ఏదీ లేదు దానికంటే గొప్ప తీర్థయాత్ర ఇంకొకటి లేదు అదే అసలైన తీర్థము ఆత్మతీర్థం అదే అని ఆ ఇన్నర్ సైలెన్స్ని మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అటువంటి స్థితి ఆ బ్రహ్మస్వరూపైవ తదా స్థితి ఏషా బ్రహ్మస్వరూపా స్థితి యా సరా అపరోక్ష అని అర్థం ఏ ఈ స్థితి గలదో ఇప్పుడు పరోక్షం ఇప్పుడు స్వర్గం ఉంది పరోక్షం వెజ్ నిశ్చలమైన స్థితి అలా ఇన్నర్ సైలెన్స్లో నిలిచి ఉండుట దాంట్లో పరోక్షం ఏముంటుంది అది అపరోక్షం అపరోక్ష సాక్షాత్కారం మన స్వరూపం అది మనమేది మనకంటే భిన్నంగా అదేమీ ఉండదు దానికంటే భిన్నంగా మనము ఉండము అటువంటి అపరోక్ష స్థితి దానికే అపరోక్షానుభవము అని పేరు అది పరబ్రహ్మ చిత్త అద్వయ విజ్ఞా అద్వయ విజ్ఞానంకర సఘన లక్షణాన అద్వయ విజ్ఞానైకర సఘన లక్షణ అది ఆ చిత్తము యొక్క స్థితి ఆ చిత్తము యొక్క స్థితికి వర్ణన చిత్తము నిశ్చలంగా ఉందండి దాంట్లో ఈ ద్వయము అంటే హేతువు ఫలము అనే ద్వయములు అంటే కామనలు భయములు తర్వాత కర్మ కర్మ ఫలము సో సాధనములు సాధ్యములు కర్తృత్వము భోక్తృత్వము ఈ మొత్తము ట్రాష్ అంతా కూడా తీసి అలా ఆకాశము వలే నిశ్చలంగా ఆ చిత్తము గలదు అటువంటిప్పుడు ఆ చిత్తమే బ్రహ్మస్వరూపము ఆత్మస్వరూపము అవుతుంది ఇంకా వేరే ఆత్మంతో ఏమీ ఉండదు ఆ ఆత్మస్వరూపము అది ఏమిటి అంటే అద్వయ విజ్ఞాన ఏకరస ఘన లక్షణ అది ఆ లక్ష లక్షణము దాని రూపము అలా ఉంటుంది అదే అలా ఉంటుంది దాని లక్షణము అంట అది ఎలా ఇప్పుడు బంగారం ఎలా ఉంటుందండి అంటే మెలమిళ పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది అదే దాని లక్షణం అదే లక్షణం మిలమిళ పచ్చగా మెరిసిపోతా అదే లక్షణం అలాగే ఈ నిశ్చలమైన చిత్తమే పరబ్రహ్మ అన్నారే అదిగో ఆ పరబ్రహ్మ నిశ్చలమైన చిత్తమే పరబ్రహ్మ అన్నారు అది ఎలా ఉంటుందండి అంటే ఇలా ఉంటుంది లక్షణ అద్వయ విజ్ఞాన ఏకరస ఘనము అలా ఉంటుంది లక్షణ అంటే అర్థం అది ఎందుకంటే ఈ లక్షణ రక్షణ అంటే అదేదో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను అంత గట్టిగా అలా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఘన లక్షణ ఘన అంటే దాంట్లో డివిజన్ అనేది ఇంకేమీ ఉండదు ఎలాగంటే మీరు ఇది ఘటము అని చూస్తున్నారనుకోండి ఇది ఘటము అని మీరు చూడడం అనేది ఎప్పుడు సంభవం అవుతుందో తెలిసిన ఈ ఘటము కంటే భిన్నంగా ఒక సెల్ఫ్ కాన్షియస్ సీన్ పర్సన్ నేనున్నాను అని తనను తాను చూసేవాడుగా సెల్ఫ్ కాన్షియస్ పర్సన్గా లిమిటెడ్ పర్సన్గా ద్రష్టగా తనను తాను తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇది ఘటము జ్ఞానం కలుగుతుంది లేకపోతే ఇది ఘటము జ్ఞానం కలగదు కాబట్టి ఇది ఘటము అనే జ్ఞానంలో ద్రష్టాదృశ్యము అనే డివిజన్ ఇన్హరెంట్గా ఉంటుంది ఇంట్రెన్సిక్గా ఉంటుంది ఆ డివిజన్ వెరాజ్ ఈ చిత్తము నిశ్చలమైనప్పుడు మీరు శుద్ధ సద్రూపులుగా నిలిచి ఉన్నప్పుడు దాని ఎందు ఏ రకమైన డివిజన్ ఉండదు డివిజన్ అంటే ద్వైతం ఆ మాట విడపిస్తే మీకు ది అది ద్వైతం అదే అది ద్వై అన్నప్పుడు ఏముందండి డివి లేదు అదే డివిజన్ ఈజ్ అ ద్వైత ఆ ద్వైతం ఉండదు దాన్ని ఘన ఘన అంటే ఇప్పుడు ఉప్పు స్ఫటికం తీసుకున్నారనుకోండి పైన సర్ఫేస్ మీద ఏముంటుంది ఉప్పగా ఉంటుంది మధ్యలో ఏముంటుంది ఉప్పుగా ఉంటుంది ఈ మధ్య సెంటర్కి సర్ఫేస్కి మధ్యలో డిఫరెంట్ లెవెల్స్లో ఏముంటుంది ఉప్పగా ఉంటుంది ఎక్కడ చూసినా ఉప్పగానే ఉంటుంది ఉప్పాగా తప్ప ఇంకా ఏమీ ఉండదు ఏకరసం ఉంటారు ఇప్పుడు కొంతమంది ఉప్మా చేస్తారు ఆ ఉప్మా చేసేప్పుడు సరిగ్గా కలపరు ఏదో టీవీ ఏదో చూస్తూ ఉంటారు సరిగ్గా కలపరు ఆ పిండి సరిగ్గా కలపరు దాన్ని మొత్తానికి ఉడికించేసి అక్కడ పక్కన పెట్టేసి దాని నాలుగు గెరెట్లో ప్లేట్లో పారేసి వీడు మొహాన్ని వారేస్తారు వీడు తినడం ప్రారంభిస్తే కొన్ని చోట్ల ఆ ఉప్పలో ఉడకుండా గెడ్డ కట్టేసిన పిండి ఉంటుంది ఆ పిండి వస్తుంది నోట్లో అంటే కొంత ఉప్మా కొంత పిండి మళ్ళీ పిండి మళ్ళీ ఉప్మా మళ్ళీ ఉప్మా మళ్ళీ పిండి అలాగే అది దేని నెగిటివ్ ఎగ్జాంపుల్ వ్యతిరేక దృష్టాంతం అంటే ఒక చోట ఓ రకంగా ఉంటుంది ఇంకో రకంగా డివిజన్ తేడా వచ్చేస్తుంది అది దాన్ని అనేక రసము ఉంటాయి అనేక రసము ఏకరసము అంటే ఇంకా అలాగేమీ ఉండదు ఉప్పు క్రిస్టల్ ఉందంటే ఏకరసము షుగర్ క్రిస్టల్ ఏకరసము అదేవిధంగా ఈ చిత్తము నిశ్చలంగా ఉన్నప్పుడు ఈ అనేక రసాలు ఉండవు ఓసారి సుఖం ఓసారి దుఃఖం వీడి మిత్రుడు వాడి శత్రువు ఇది లాభం అది నష్టం ఇది జయం అది అపజయం ఈ అనేక రసాలు ఏమీ ఉండవు ఈ అనేక రసాలన్నీ చిత్తంలోనే ఉంటాయండి ఈ మార్పులన్నీ చిత్తంలోనే ఉంటాయి ఈ మార్పులన్నీ చిత్తమునే ప్రభావితం చేస్తాయి చిత్తంలో ఉండే మార్పులు చిత్తుని ప్రభావితం చేయమే చేయవు చిత్తంలోనే ఉంటాయి మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు చిత్తముతో అతీతమైన ఆ సద్ఘనము ఏకరస సత్ దానికి ఘనము అంటే సింగిల్ సాలిడ్ రాక్ ఆఫ్ బీయింగ్ దాన్ని చేరుకుని అలాగా సద్రూపంగా నిలిచి ఉండాలి తర్వాత ఇప్పుడు మీరు ఏ చిత్తములోని సంకల్పములను త్యాగం చేసేసి చిత్తాన్ని నిశ్చలం చేస్తున్నారో ఆ సంకల్పములు అంటే మీరు విడిచిపెట్టేసేటువంటి మూమెంట్ చిత్తము యొక్క చలనము ఏదైతే గలదో అది ఎలాంటిదైనా పర్వాలేదు ఎందుకంటే మీరు బయటపారేసే చెత్త ఆ చెత్త ఎటువంటి చెత్త దాంట్లో ఈ రకం చెత్త ఆ రకం చెత్త అని అలాగంటే అనవసరం కాబట్టి మీరు లౌకికమైన విషయాలని చిత్రంలో ఉన్న వాటిని తిరస్కరిస్తున్నా మతపరమైన విషయాలని చిత్రంలో ఉన్న వాటిని తిరస్కరిస్తున్నా మంచి అనే క్యారెక్టర్ ఉన్న వాటిని తిరస్కరించిన చెడు అనే క్యారెక్టర్ ఉన్న వాటిని తిరస్కరించిన ఆ తిరస్కరించి దాని యొక్క గుణ గుణదోషాల యొక్క మీమాంస అనవసరము బయట పారేసేటువంటి ఆ వేస్ట్కి ఒక లాగ్ పెట్టుకుని ఎటువంటి వేస్ట్ బయట పారేసాము అని అలా లిస్ట్ పెట్టుకోవడం అనవసరం ఎందుకంటే అది తిరస్కరించబడేది కాబట్టి దాని గురించి ఇంకా మళ్ళీ మీరు ఆలోచన పెట్టుకోకూడదు అయ్యో ఇంతవరకు దీన్ని పట్టుకున్నాం ఇప్పుడు దీన్ని తిరస్కరించుకున్నామే అని అలాగా తిరస్కరించి దాన్ని మళ్ళీ ఏదో రూపంలో పట్టుకునే ప్రయత్నం చేయకూడదు దీన్ని సెంటిమెంట్ అంటారు కొంతమంది ఏం చేస్తారంటే తిరస్కరించి దాని మీద కూడా సెంటిమెంట్ పెట్టుకుంటారు కాశీలో మేమేమో వంకాయ విదిలిపెట్టేసాము వంకాయ విదిలిపెట్టేస్తే ఇంక అసలు వంకాయ యొక్క స్మరణ ఉండకూడదు తర్వాత వంకాయ విధులు పెట్టడం ఏంటి వంకాయ విధులు పెట్టడం బీరకాయ విధులు పెట్టడం దొండకాయ విధులు పెట్టడం ఇదంతా కూడా అది మైండ్ని డిస్ట్రాక్ట్ చేయడం అంటే ఏదో నేను చేశాననే ఒక ఒక కాంప్లసెన్సీ డెవలప్ అవుతుంది కాశీ వెళ్ళాను గంగలో స్నానం చేశాను ఏదో గొప్ప ఘనకార్యం చేశాను కామక్రోహాలు అవి విడిచిపెట్టాలి కానీ ఈ వంకాయలు బీరకాయలు విడిచిపెట్టడం ఏంటండి కాబట్టి అంటే వాటి దాంట్లో ఉన్న స్పిరిట్ ఏమిటంటే ఏని ఎందు రాగము గలదో దానిని విడిచిపెడుతున్నాము అంటే కేవలము దాన్ని విడిచిపెట్టేసి మిగిలిన రాగాన్ని అంతా అట్టి పెట్టుకోవడం తప్పదు మొత్తం రాగాన్నే విడిచిపెట్టేయాలి జిప్పా చాపల్యాన్ని విడిచిపెట్టేయాలి ఇది బాగుంది అది బాగుంది ఇది చేసి పెట్టు అది పెట్టు అంటే ఇంట్లో వాళ్ళని ఆ జిప్పా చాపల్యమే విదిలిపెట్టేయాలి ఏదో ఆ నీరసం ఆకలిగా ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు కాదు ఆకలి ఎప్పుడూ ఆకలుగానే ఉంటుంది అది పాయింట్ కాదు భోజనం టైం అయినప్పుడు ఏదో రెండు మెతుకులు దేహధారణ నిమిత్తం బండిలో ఫ్యూయిల్ పోస్తున్నట్టుగా ఏదో కొంత ఆహారం వేసేయటము అలా పళ్ళు ఉండడం అంతేగాని దాని జింపా చాపల్యాన్ని వీధులు పెట్టాలి కాశీ వెళ్ళినందుకు దానికోసం కాశీ వెళ్ళక్కర్లేదు ఎక్కడ కూర్చొని వీధులు పెట్టడం కూడా ఏదో పెడతాడు ఎవడో పెడతాడో కష్టము అది ఇంక అందరూ పాటిస్తా సో నేను ఒక కమర్షియల్ చూశా వెరీ ఇంట్రెస్టింగ్ కమర్షియల్ నాకు నచ్చింది నా కమర్షియల్ అప్పుడప్పుడు మంచి మంచి కమర్షియల్స్ వస్తాయి మిగతాప్పుడేమో యూస్లెస్ ఉంటాయి ఒకడు అంటాడు ఐ లైక్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఐ విల్ టేక్ ఇట్ అని ఒకడు చూపిస్తాడు ఒక చూపించగానే ఇంకొకడు మే అంటాడు మరొకడు మే అంటాడు మే అంటే ఐమ్ ఆల్సో అంటే మేక్ అన్నమాట అని ఆఖరికి వీడు వెళ్తూ ఉంటాడు ఆ అబ్జెక్ట్ కోసం వాడు వెనకాల పెద్ద క్యూ వెళ్ళిపోతూ ఉంటాడు ఈ కష్టం సన్యా ఎవడో ఒకడు పెడతాడు నేను కాశీలో వంకాయ వదిలిపెడుతున్నాను అంటాడు ఒకడు వాడు వాడిని బట్టి ఇంకొకడు వాడిని బట్టి ఇంకోడు మొత్తం అందరూ ఇదేదో పెద్ద సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ నోట్ నుంచి వచ్చిన నియమంలాగా చెప్తాడు మే అంటే నేను నేను మేకా కూడా డబుల్ మీనింగ్ ఇంకా శ్లేష నిజేతనే సన్యాసులకి క్షమకం చెప్పరు అశ్మాచమే హృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే సికతాశ్చమే వనస్పతశ్చమే హిరణ్యంచ యశ్చమే హిరణ్యం కావాలి ఇనుము కావాలి ఇనుము స్టీలు బిల్డింగ్ కట్టుకుంటే బంగారము కావాలి ఎవరు బంగారం తీసుకుని ఇనుము వద్దు అని అలా కూడా హిరణ్యంచమే యశ్చమే అయహ అంటే ఇనుము హిరణ్యం అంటే బంగారం శేసంచమే శేసం అంటే ఏదో ఉంది లెడ్ ఏదో ఉంది అది కావాలి త్రపుష్టమే రాగి అది కావాలి అన్నీ కావాలి కృష్టపత్యంచమే అక్రిష్టపచ్యంచమే అంటే భూమి దున్ని పండిన పంటలు బియ్యము అవన్నీ అవి కావాలి దున్నంతంతో సంబంధం లేకుండా వాటంతట అవి కాస్త చూడండి శీతాఫలాలు అలాగా అడవిలో కాచినవి తీసుకొస్తారు వైల్డ్ బెర్రీస్ అవి కావాలి మాకు కావాలి అవి ఇవి కావాలి ఇది చమకం ఆ చమకాన్ని త్యాగస్ బుద్ధి గల కాబట్టి మనస్సులో ఈ కాలుష్యాన్నంతని ఈ వ్యవహారాన్నంతని ఈ ద్వైతాన్నంతని అట్టిపెట్టుకుని అప్పుడు వీడు పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే అలే అయ్యే మాట కాదు మనస్సును నిశ్చలం చేసేసి ఆ బ్రహ్మస్వరూపుడై నిలిచి ఉండాలి అయితే ఎలా సాధ్యమవుతుంది అంటే చూడండి ఇట్ విల్ హ్యాపెన్ మనస్సు నిశ్చలమైపోయి మీరు బ్రహ్మస్వరూపులో నిలిచి ఉండుట ఇట్ విల్ హ్యాపెన్ ఎప్పుడవుతుందో తెలుసిన వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ఇట్ ఇట్ విల్ హ్యాపన్ బీ రెడీ ఫర్ ఇట్ హౌ టు బీ రెడీ ఫర్ ఇట్ మనస్సులో ఉండే కామనలన్నిటినీ తిరస్కరించి భయములను భయము అంటే ఏదో ఒక విశ్వాసం ఉందనమాట ఏదో ఒక తప్పు విశ్వాసం ఉంటేనే భయం ఉంది సో భయములను కామనల్ల నుంచి కూడా భయాలు వస్తాయి ఆ భయములను కూడా తిరస్కరించి మీరు నిశ్చలంగా ఉండి ఆ పరబ్రహ్మ మనల్ని తనలోకి విలీనం చేసుకుందుకు సంసిద్ధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు చిత్తమునకు అతీతంగా ఆ బ్రహ్మస్వరూపంగా మీరు చేరుకుంటారు ఇట్ విల్ హ్యాపన్ కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం ఏమిటంటే అద్వయ విజ్ఞాన అది తెలివి విజ్ఞానం అంటే తెలివి ఎటువంటి తెలివి అద్వయ మామూలుగా ఇది ఘటము అన్నారనుకోండి అది తెలివే ఘటము యొక్క తెలి ఘటం తెలిసింది కదా కానీ ఘటం ఎలా తెలుస్తుంది తెలియబడే ఘటము తెలుసుకునే నేను రెండు ముక్కల విడిపోయి ఉన్నాము దాన్ని ఖండితమైన విజ్ఞానము అలా తెలుస్తుంది కానీ ఇక్కడ అలా కాదు అహమస్మి నేనే ఉన్నాను ఉనికియే నేను నేనే ఉనికి అదే పరబ్రహ్మ దానియందు నేను అనే పరిచ్ఛేదం కూడా ఉండదు శుద్ధ సత్యుద్పంగా నిలిచి ఉంటాడు ఆ తెలివి ఆ ఎనుక దాని ఎందు ద్వైతము ఉండదు కనుక అది అద్వయ విజ్ఞానము అద్వయ విజ్ఞానము అంటే ద్వైత శూన్య విజ్ఞప్తి మాత్ర ఆనంద అఖండ స్వరూప ఇత్యర్థ దానియందు ద్వైతం అనేది లేనే లేదు ద్వైత శూన్యము అది శుద్ధమైన తెలివి రూపంగా మాత్రమే ఉంటుంది జ్ఞప్తి అంటే ఫలానా జ్ఞానము అని కాకుండా నిర్విశేష జ్ఞానము కేవల జ్ఞానమే దాంట్లో ఒక అంశాన్ని జోడించటము పదార్థము యొక్క జోడింపు ఏమీ లేకుండా ఉంటుంది అది శాంతి అది అఖండము ఆ శాంతియే ఆనందము అటువంటి బ్రహ్మస్వరూపుడుగా వీడు నిలిచి ఉంటాడు ఈ శ్లోకం రేపే పూర్తి చేద్దాము పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంత శాంతి